ప్రభా పరిషురా గృప దేవ ఈసే మహిమను కృపడ కన్నిక రంగల దేవ రాజుల రాజా ప్రభు దేవ లెక్క లేనని వందనలుస్తున్నాము బట్టి ప్రభా ఆన్లైన్ ప్రార్థనలు కూడి ఉన్న ఆన్లైన్ మీరు దిగ ప్రభ మీరుండి మహిం పొందండి ప్రభ ఎటువంటి ప్రభు ఏ యొక్క కనెక్షన్ కూడా ప్రభావం మళ్ళీ అటించకుండా ప్రభ మీరు అన్ని గద్దించండి ప్రభా ఈసించండి ప్రభ ఏసుక్రీస్తు నామంలో వేసే మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా పరిషుతుడ మహోన్నతుడ మీకు వందనాలు ప్రభా ఇంకా ఉన్న బిడ్డలను త్వరగా రప్పించి మీ నామంకి మహిమకరంగా ప్రభావ వాళ్ళు జీవించేలాగునా సహాయం దయచేయమని వేస్తున్నామన్నా ప్రార్థన చేస్తున్నాం తండ్రి సార్ పాట పాడుతున్నా padamenu padamaste nee chitti ki mallu left right left buddhi galli nach konenu no. wow wow wow chukade varule kunnanu like le volle kunnanu left right left యా నమలొజి జీవించను వా వా యు కట్టి పరికిణడం కట్టి ఆహారం మతిలవట్టి కూడబెట్టను యు కట్టి పరికిణడం కట్టి ఆహారం మతిలవట్టి కూడబెట్టను వసవికలం పోర్టకలం పూచుకొనేను Tita Kalam, Kastra Kalam, Hai Gabratikenum. Chekam, Chekam, Chekam. Chekam, Chekam, Chekam. Chekam, Chekam, Chekam. Chekam, Chekam, Chekam. Bala mulli, eni, chitti, ti malu. Left, right, left. Yanamullo ji, vincenu. Wow, wow, wow. Hallelujah. Hallelujah. That's what I'm saying. నేను చెప్తా వాక్యం ఈరోజు ప్రార్థన చేసి చిన్నగా వాక్యం తీసుకుందాం పరశుధర ఒక తండ్రి మీకు వదనాలు వేసాయా మహోన్నతుడుగు దేవ మీకెస్తోత్రాన్నైనా ఈ యొక్క తిరుమల గడిచిన కాలం అంతా మీరు మన మీకు ఎంత వదనాలు తింది ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించ పడుతుండగా ప్రార్థన తండ్రి మమ్మల్ని సిధపరచండి బలపరచండి మీ యొక్క సాక్షి నిలబెట్టుకోండి మా అంతరంగ పురుషుడి బలపరచమని ప్రార్థిస్తున్నాం మేము ఉంటున్న కాలాలు బహు భయంకరమైన కాలంనైనా అవును ప్రవ్వ ఎంతమంది ఈ యొక్క కాలం రుద్ధాను మళ్ళీ మీ కొరకు అంగీకారంగా బహు కష్టతరమైంది ప్రవ్వ కానీ మీరే మాకు సహాకులు కూడా నడిపిస్తున్నారనైనా మీ కృపలో మరోసారి మళ్ళీ జ్ఞాపకం ప్రార్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలో మేమందరం ఉండిలాగానే సరపడమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభు మరి అనేకులను తర్మల్ మీ చెంతకు నడిపించాలా అటువంటి సేవ జీవితంలో మీరు మార్పిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి జీవించే బిడ్డలుగా తయారు చేయమని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ నిన్నటి నిన్నటి దినంన మనము ఒక వాక్యాన్ని చూస్తా ఉన్నాం క్రిటిసిజం గురించి దాన్ని క్రిటిసిజం ఏమంటారు తెలుగులో ఎవరైనా చెప్పగలరా క్రిటిసిజంని తెలుగులో ఏమంటారు విమర్శ అనుకుంటున్నా విమర్శ విమర్శనే కరెక్టే విమర్శించడం అదే కరెక్ట్ వర్డ్ విమర్శ కాబట్టి ఒకసారి లూకాసు వార్తలో ఒక వాక్యం చూపించి నేను ముందుకు వెళ్తాను నిన్న నిన్న కూడా ఇంకోటి చూసినాం మనం లూకాసు వార్తలు క్రిటిసిజానికి సంబంధించిన లేక విమర్శించడం మనకి సాధారణంగా మనుషులకి బలైనది ఏంటంటే విమర్శించడం ఒకరినొకరు విమర్శించుకోవడం చేసుకోవాల విమర్శ చేసుకోవడం ఇంపార్టెంటే కానీ దైవికమైన విమర్శ అయితే మంచిది కానీ ఇది స్వార్థపూరితమైన విమర్శ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనుషులు విడి విడిపోవడానికి కారణంగా ఉంటుంది ఇంకా మాట్లాడుకోకపోవడము చిన్న పంచి స్నేహభావంగా ఉన్న వాళ్ళు కూడా బంద్ కావడం జరుగుతుంది అన్నట్టు నాకు జరిగింది అది అయితే నా స్నేహితుని గురించి నేను మీకు చెప్పింటే ఎప్పుడెప్పుడు ఇంతకుముందు చిన్న నాటి నుంచి నాతో పాటు గోటీలాడిన వాడు కొట్లాడి మాట్లాడుకోవడం బంద్ చేసినాం కానీ అతనితో చాలా సంవత్సరాలు సమాధాన పడినాక సమాధాన మూడో రోజుకి అతను చనిపోయి అదొకటి లైఫ్లో గ్రేట్ లెసన్ నేను నేర్చుకుందన్నట్టు కాబట్టి లూకాసు వార్త అధ్యాయంలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను లూకాసు వార్త అధ్యాయము ఇరవై వచనం చూడండి ముప్పై ఇరవై ఆరో వచనంలో ఇది బహు కష్టతరమైన వాక్యము నేను చెప్పి ఎన్నిసార్లు ఆ ఇది పాటించడం క్రైస్తవులకి చాలా కష్టం ఆ కానీ పాటిస్తేనే నువ్వు ఆయనకు అంగీకారంగా ఉండగలవు దాని తర్వాత నీ ద్వారా విశేషమైన కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో చూడండి ఇరవై వచనం మనుషులందరూ మిమ్మల్ని కొని కొనియాడినప్పుడు మీకు శ్రమ నిన్ను మెచ్చుకుంటే నీకు శ్రమనే కొనియాడడం అంటే మెచ్చుకోవడమే కదా నీ గురించి గొప్పగా నేను పొగడడం మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసేది కాబట్టి ఎవరిని కొనియాడుతారంటే అబద్ధ ప్రవక్తలనే మెచ్చుకుంటుంది లోకం ఇంకా చాలామంది మొదటి భాగమే చదువుతారు తక్కింది వదిలేస్తారు అన్నట్టు దేవుని వాక్యం ధ్యానంలో మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని చెప్పేస్తారు దాని తర్వాత ఆ పక్కన దాన్ని విడిచిపెట్టేస్తారు వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదేవిధంగా చేశారంటే ఎవరిని కొనియాడతారు అనేది ఇక్కడ ఉంది ఎవరిని కొనియాడతారంటే అబద్ధ ప్రవక్తలను కొనియాడతారు లోకం అబద్ధ ప్రవక్తలు అంటే సత్యానికి వ్యతిరేకంగా ప్రకటించే వాళ్ళు ఉదాహరణకి ర్యాప్చర్ కల్ట్ బోధ మన గ్రూప్లా ర్యాప్చర్ అనే బోధ లేదు వాక్యం నేను ఈ మధ్య ఇంకొక బ్రదర్ని అడిగినాను ఆయన చాలా పవర్ఫుల్ యాప్చర్ పోదు అప్పుడు మన గ్రూప్కి వచ్చిండు ఒకసారి అయితే ఆయన మన వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి ఇండివిజువల్ వాట్సాప్ మెసేజ్లు పంపిస్తుంటాడు నాకు ప్రతిరోజు నేను అందుకే సరే ఎందుకు బలవంతం చేయాలా అనేసి ఆ రోజులలో మనకి వాట్సాప్ గ్రూప్లో విపరీతంగా మెసేజ్లు వచ్చాయి ఒకరినొకరు విమర్శించుకోవడం ఎక్కువ ఉండేది మన గ్రూప్లో అందుకే నేను సాధారణంగా ఎప్పుడు వాట్సాప్లో మెసేజెస్ పెట్టాను నేను ఎవరిది ఫార్వర్డ్ చేయను చాలా తక్కువ నేను ఫార్వర్డ్ చేసిన అంటే అదేదన్నా మీ హెల్త్కి సంబంధించినవి ముఖ్యంగా మీ ఉద్యోగాలకు సంబంధించినవి మీ భవిష్యత్ సంబంధించినవి ఉంటాయి వాట్సాప్ మెసేజ్లో నేను ఏదైనా ఎక్కువ మట్టుకు నేను తయారు చేసినయే పెడతా వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయండి నేను చాలా తక్కువ అన్నట్టు అయితే ఆ బ్రదర్ భవిష్యత్ నేను అనుకున్నా ఎందుకు వెళ్ళిపోయింది బ్రదర్ అనేసి అడుగుతా అంటే దేవుడు ఒక తలం ఇచ్చింది నాకు ఏంటంటే ఆ బ్రదర్కి ఇంకొక బ్రదర్కి పడలేదు విమర్శ వచ్చింది వాట్సాప్ గ్రూప్లో ఆ కామెంట్స్ నేను చదివాను ఆ రోజులలో కానీ ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి మనకి ఎప్పుడు స్వరం వినిపిస్తూ ఉంటుంది మన హృదయంలోనే ఉంటాడు కదా కాబట్టి ఆ మెసేజెస్ ఆయన భరించలేక ఆయనకి వెళ్ళి వెళ్ళి పెయింట్ పైగా ఏమవుతుందంటే వాట్సాప్ ఒక ఇప్పుడు మన దాంట్లో నూట మంది ఉన్నారు నూట కంటే ఎక్కువ మంది ఉన్నారు ఊహించుకోండి రోజుకి నూట యాభై మంది వాట్సాప్లో ఏదో పెడితే నూట యాభై మెసేజ్లు చదివే టైం నీకు ఉందా అంటే నీకు ఇంకా వేరే పని లేదన్నట్టు లైఫ్లా కాబట్టి ఆ విపరీతంగా మెసేజ్లు వస్తుంటే కొంచెం ఇరిటేట్ అయిపోయి మనుషులు ఏం చేస్తారు ఇరిటేట్ అయిన వాడే విమర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దాని తర్వాత ఒకరిని బాగా పొగుడుతుంటే వాడిని వివరించడానికి ప్రయత్నిస్తూ లోకపు విధానం అన్నట్టు అయితే అబద్ధ ప్రవక్తలను వాళ్ళు ఆ రధంగా కొనియాడేవాళ్ళు అన్నట్టు ఆ బ్రదర్ ర్యాప్చర్ గురించి బోధ ఒకటి పెట్టిండు ఈ మధ్య త్వరగసేటప్పడండి ర్యాప్చర్ కానీ ఎందుకంటే ఈ లాక్డౌన్లో ఈ వైరస్ విజృంభించి పనిచేస్తుంటే శ్రమ ఆరంభమైపోయింది మీరు త్వరగసేటప్పుడు అండి మీ ర్యాప్చర్ కొరకు మీ ఎత్తబడే సంఘం వచ్చేటప్పుడు చెప్తా మెసేజ్ పెట్టిండి నేను మంచి స్నేహితుడు కానీ ర్యాప్చర్ కల్ట్ మెంబర్ అనేసి నేను ఏం చేసిన చాలా జాగ్రత్తగా ఒకటి రాసిన ఏంటంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి బైబిల్లో ఒక్క వాక్యం కూడా లేదు ర్యాప్చర్ సంబంధించింది కానీ ర్యాప్చర్ బోధకలు ఏం చేస్తున్నారు అంటే ఆ పునరుద్ధానానికి సంబంధించిన వాక్యాన్ని ర్యాప్చర్ కి కలిపేసి వాడేసుకుంటున్నారు బ్రదర్ అని నేను పెట్టినా దానికి ఏం రిప్లై ఇవ్వలేదు నాకు తెలుసు యువరాని ఎందుకంటే నువ్వు విమర్శిస్తప్పుడు దైవికమైన విమర్శన లేక స్వార్థపూరితమైన విమర్శన ఇప్పుడు స్వార్థపూరితమైన విమర్శ అంటే నీ గొప్పతనం కొరకు నువ్వు వాన్ని విమర్శిస్తున్నావు కానీ విమర్శించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నిన్న నేను చూపించిన నువ్వు ఒక వ్యక్తిని విమర్శిస్తున్నావు ఆ నీలో ఉన్నదాగు ఆ గుణగణం కాబట్టి నీ గుణగణాన్ని వాని మీద వృద్ధానికి చూస్తున్నావు అన్నట్టు ఆ పలాని వ్యక్తిలో తప్పిదం ఉంది అనేసి విమర్శించినప్పుడు ఆ తప్పిదము నీ హృదయంలోకి వెళ్ళి వచ్చింది యాక్చువల్ వాని మొహంలో లేదు తర్వాత విమర్శ ఎవరిని చేస్తారంటే నీకంటే పైన మీద చేస్తావు నువ్వు నీ కింద మీద నువ్వు ఎప్పుడు విమర్శ చేయవు నీ లైఫ్లా నీకంటే అధికంగా ఉన్న వాడి మీదనే విమర్శ చేస్తావు అన్నట్టు అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మనుషులు మిమ్మల్ని కొనియాడాలా అని మనకి గుణగణం కదా ప్రతి ఒక్కరు కానీ మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే మీకు అది శ్రమ అని చెప్తున్నాడు వాళ్ళు పొగిడినప్పుడు మిమ్మల్ని ఎందుకంటే పొగిడేవాడు నిన్ను ఎందుకు పొగుడుతున్నాడంటే నువ్వు ఎందు చెప్తున్నావు అని నీలో ఏదో గుణగణి కానీ అబద్ధ ప్రవర్తలను వాళ్ళు పోని పొగిడినండి అక్కడ చెప్తున్నాడు విను చిన్న మీతో నేను చెప్పినదేమనగా ఇరవై ఏడవ వచనంలో మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించి మేలు చెయ్యుడి ఇది మనం ఈ సంవత్సరం చాలా పాటించాలి నేను రూఫ్ ఒక రోజు చాలా దీర్ఘంగా మాట్లాడి నాతో నాకు అప్పుడే అర్థమైంది ఈ వాక్యం స్టార్ట్ అయిపోయింది నా లైఫ్లా రూఫస్ బ్రదరు ఈ వాక్యాన్ని పాటిస్తే ఈ సంవత్సరం నుంచి ఆయన భవిష్యత్తు బహు ఉన్నత స్థితికి లేపుతాడు దేవుడు ఎందుకంటే ఆయనకి ఇది చాలా డిస్టర్బింగ్ ఉంది ఆయన ఆయన జీవితంలో ఉద్యోగ స్థలంలోనే కానీ ఆయనకి ఎంత వ్యతిరేకంగా అయిపోతున్నారు మనుషులు ముఖ్యంగా వాళ్ళ బాసెసే తర్వాత ఆయన ఎంతోమందిని ప్రేమిస్తూ ఉంటాడు ఎంతోమందికి సహాయపడతా ఉంటాడు కానీ వాళ్ళు అతనికి చేయిస్తూ ఉంటారు కానీ నాకు అప్పుడే అర్థమైంది ఎప్పుడైతే ఆ బ్రదర్ వాక్యం చెప్పిండో దేవుడు మాట్లాడుతుంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆ బ్రదర్ లైఫ్లో ఈ టైంలో దీన్ని విడిసిపెట్టేసిండనుకో ఆయన జీవితంలో రావాల్సిన మేలు కాబట్టి ఆయనకనే కాదు మనందరికీ ఇది వాక్యం మీరేం చేయాల మీ శత్రువులను ప్రేమించుడు ఇది ఎక్కడ వినరు ఎవడు చెప్పాడు ఏ ఏ కవి చెప్పాడు ఏ మత గురువు చెప్పాడు శత్రువుని ప్రేమించడం ఎంత కష్టం చెప్పండి ఎంత శ్రమ బహు కష్టతరమైంది కదా నీ శత్రువు ఎవరు యవనస్తుడు పబ్లిక్ల నుంచి లేచి చెప్తున్నాడు పాస్టర్ వాక్యం చెప్తుంటే నీ శత్రువులను ప్రేమించమన్నాడు కాబట్టి మళ్ళీ నా శత్రువు సైతాన్ని కదా అన్నాడు మళ్ళీ సైతాన్ని ప్రేమించాలని చెప్తున్నాడు అంటే అది అహంతో కూడిన ప్రశ్న తెలుసు నాకు వానికి తెలుసు అది సైతాన్ని ఎవడు ప్రేమించరనే కానీ వాడు బయటికి చూపించుకోవడానికి కొరకు వేసధారణ అన్నట్టు శత్రువులు అంటే ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కదా నిన్ను ద్వేషించే వాళ్ళు నిన్ను విమర్శించే వాళ్ళు నీకు శత్రువులాగా అనిపిస్తున్నారు కానీ వాడు నీకు శత్రువు ఎందుకైం అక్కడుంది మిమ్మల్ని ద్వేషించే వారికి మీరు మేలు చేయాలా ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నారో ఎవరు నిన్ను ద్వేషిస్తున్నారో ఎవరికి నువ్వు అంటే అసహ్యమో ఎవరు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అంటే ద్వేషించే నీకు ఎట తెలిసిపోయింది పలాంటి వ్యక్తి ద్వేషిస్తుండే నేను నీకు ఎట తెలిసింది అంటే నీ గురించి నీ వెనక లేదో మాట్లాడుతున్నట్టుగా నీకు వ్యతిరేకంగా కాబట్టి నిన్ను మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయాలి ఎందుకంటే నేను ఇది చెప్తున్న ఎన్నిసార్లు నీకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో నీ గురించి ఎవరు విమర్శిస్తున్నారో నీ గురించి తప్పుడుగా ఎవరు మాట్లాడుతున్నారో నీ మీద నేరాలు ఎవరు మోపుతున్నారో వాణి నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు దేవుడు గ్యారంటీగా ఈ సంవత్సరం నుంచి మీరు చూస్తారు ఎందుకంటే నాకు బయలుపరిచిన విధానంగా నేను చెప్పినట్లు అందరికీ జరిపోతూ ఉన్నాయి ఎందుకంటే అదే ఆత్మ నాలో ఆత్మ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తా ఉంది కాబట్టి మీకు కూడా నెరవేరుతున్నాయి ముఖ్యంగా నేను ఎప్పుడు గమనించిందంటే అది యోసేపు జీవితం నుంచి మనము ధ్యానించినప్పుడు అప్పుడు అప్పుడు ఆరంభమైందా ఆ స్పిరిట్ ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చరించడం ప్రతి ఒక్కరిని సిద్ధపరచడం ప్రతి ఒక్కరిని కళల రూపకంగా మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది మీకందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ అప్పగించండి దేవుడు మీరు మీ అంతటా మీ ఓన్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవచ్చు మీరు ఇప్పుడు మీ అంతటా మీరు ఎక్కడన్నా వెళ్ళి సేవ చేయచ్చు ఎవరు ఏమనుకోవడానికి వీల్లేదు ఎవరు విమర్శించడానికి వీల్లేదు అంత కేబీపీఎం చేయాలని ఏం లేదు అదొక దశ వరకే కేబిపిఎం దాని టైం అయిపోబిపిఎం అంటే కళ్ళం కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం మీరు కళ్ళం అవతల చెత్త మీరు చెత్త అంతా వదిలేసుకొని ఇప్పుడు కళ్ళం లోపలికి వచ్చారు ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి విత్తనంలాగా తయారైనారు కాబట్టి మీకంటూ మీరు ఇంకెక్కడా పోయి నాటబడాలా మీరు అక్కడి నుంచి ఫలం పొందుకుంటూ పోవాలా మీకు స్టార్ట్ అవుతాయి విమర్శ ఎందుకంటే ఈ బోధ సహించది లోకం నీ శత్రులను ఎట్లా ప్రేమిస్తూ ప్రేమించడం అంటే చూపించడం కదా ప్రేమ నిన్ను ద్వేషించే వాడిని నీ గురించి తప్పుగా మాట్లాడడం జరిగిపోయి హలో బ్రదర్ ప్రైజుల అనగలవా వానికి ఒక హాఫ్ కిలో మిఠాయి ఇవ్వగలవా ఇది క్రైస్తవ జీవితం ఎందుకు ఎందుకు క్రైస్తవులు ఇట్లా జీవించలేకపోతున్నారు నేను అందుకే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మీకు చెప్తున్నాను ఏంటంటే అందరు పాస్టర్స్ ఇతరుల నుంచి ఆశిస్తారు కానీ మన సేవలో మనము రిటర్న్ ఇచ్చేటవాళ్ళం ఎక్కడ మనం ఏదో ఒకటి ఇస్తాం రవి బ్రదర్ చేస్తూ అది ఎక్కడ పోయినా కానీ పిల్లలకి చాక్లెట్లు తీసుకుపోవాలావా ఏదైనా కుకీస్ తీసుకెళ్ళాలా ఏదైనా పండ్లు తీసుకోవాలని చెప్తుంటాడు రవి బ్రదర్ ఆత్మ మనందరికీ రావాలా మనం ఒకరింటికి పోయినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి ఇవ్వడం చిన్నది ఏదైనా వసతి తీసుకొని పోవాలా సరే కొన్నిసార్లు కుదరకపోవచ్చు తప్పేం లేదు నీకు తెలుసు నీ హృదయంలో అటువంటి కల్మషం లేదు కాబట్టి మనం ఒకసారి అవకాశం ఉన్నప్పుడు పోయి ఆ రోజు కుదరలేదనుకో ఏదైనా గిఫ్ట్ కొనాలనుకున్నాం చిన్నబాబు బర్త్డే ఉంటే గిఫ్ట్ కొనలేకపోయినాం ఇంకెవడన్నా పోయి కొనిచ్చేసి అది కాబట్టి మనం వీటిని పాటించక మనం ఆయన ఆయన బిడ్డలం ఎట్లయినాం కాబట్టి నీ శత్రులను ప్రేమించాలంటే వాడికి నువ్వు సాయం చేయాలా వాలం మీ దగ్గర తీసుకొస్తుంది సిస్టర్ వస్తారు సార్ నూట్ అన్నది అసలు నూట్ పెట్టినట్టుకుంది టైం కూడా అయిపోయింది కదా టూ అవుతుంది కదా ఇచ్చండి అప్పుడు నేను అందుకు ఎవరి గురించి నేనేం మాట్లాడలే తప్పుగా ఇంకరే పడుతుంది శక్తులు కాబట్టి టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా కాబట్టి ఎవరు నీకు శత్రులాగా ఉన్నారో మనకు ఎవరు శత్రులు లేరు మనం మన శత్రులు కాదు వాళ్ళ శత్రులాగా అనిపిస్తున్నాం మనం నాకైతే ఇవ్వడు శత్రువులు లేదు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన నాకు స్నేహితుడే ఈ వాక్యం ప్రకారంగా మనం పాటించాలా కాబట్టి నీ శత్రువులను ప్రేమించాలా ప్రేమించడం అంటే ఎక్స్టెండ్ చేయాల పరిచర్య చేయాలా మిమ్మల్ని ద్వేషించి మేలు చేయండి అది సీక్రెట్ ఎవరు నేను ద్వేషిస్తారో వానికి పోయి సహాయపడితే ఇప్పుడు ఇవన్నీ చేయకుండా నువ్వు సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఎట్లా రక్షణ అందుకే ఈ లోకస్తులో క్రిస్టియన్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు వీళ్ళేమో ఇట్లాంటి పనులు చేస్తారని ఇరవై ఎనిమిదవ వచనంలో వాక్యాన్ని ముగిస్తా ఇరవై వచనంలో ఏమందంటే మిమ్మల్ని చెప్పించి వారిని దీవించుడి ఇది ఇంకా కష్టం క్రైస్తవులకి ఇది అవసరం ఎందుకంటే నీకు అప్పగించబడింది నీకు చెప్పారు ఈ వాక్యం నాన్ క్రిస్టియన్స్ కొరకు కాదు కదా మిమ్మల్ని క్షపించి వారిని దీవించుడి మనం దీవించాలి ఎట్లా దీవిస్తావు చెప్పు ఇప్పుడు నీ నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇది ఎక్కడ జరుగుతుందో తెలుసా మీ కుటుంబంలో జరుగుతుంది మీ సహోదరుల మధ్య జరుగుతుంది అన్న అభివృద్ధి తమ్ముడు క్షపిస్తూ అంటాడు చూడు వాడు స్వార్థంగా మళ్ళీ ఎప్పుడు దీవిస్తావు చెప్పు వాడిని దీవించడం అంటే పోయి సహాయం చేయి వాడికి వాడికి ధనం లేకుంటే ధనం ఇవ్వడం నేర్చుకో వాడికి ఆహారం లేకుండా ఆహారం ఎవడం నేర్చుకో వానికి ఎటువంటి అవసరం ఉందో అది అవసరం అది దీవించడం అంటే దీవించడం అంటే ఇయ్యడం కాబట్టి ఎవరైతే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో విమర్శిస్తారో చెప్పిస్తున్నారో వాళ్ళని నువ్వు పోయి దీవించాల నేను చెప్తున్నా నేను ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాను కాదు కొన్ని వేలు కొన్ని వేల వేల రూపాయలనిచ్చేసిన స్టూడెంట్స్కే కానీ పాస్టర్స్కే కానీ మళ్ళీ నాకేమంత గొప్ప జాబ్స్ లేవు కానీ నాకు గొప్ప ఆలోచన ఇచ్చింది దేవుడు ఈ వాక్యం ఇది నేను పాటిస్తున్నా అందుకే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చిండు అన్ని విధాలుగా నేను ఆయనకు అంగీకారం ఉండగలుగుతున్నా ఈ రోజు కూడా పదహారు పద్దెనిమిది గంటలు పనిచేయగలుగుతున్నా అలసట ఉండదు ఎన్నెన్నో రకాల ఎన్నెన్నో ప్రాంతాలలో ఎరుగు కొన్ని వందల కిలోమీటర్లు అజీజ్ నగర్ ఆ ప్రాంతం పోతే హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవింగ్ చేసిపోతుంటుంది అయినా నాకేం అలసట ఉంటుంది ఇంటికి వస్తాను మళ్ళీ కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ యదవిధిగా అన్ని పనులు చేస్తూనే ఉంటాను నువ్వు చేయాల్సిన పని ఏది శపించి వారిని దీవించుడి మిమ్మను బాధించి వారి కొరకు ప్రార్థన చేయండి ఇది మీరు నేర్చుకోండి ఈ సంవత్సరం ఎందుకు అద్భుతాలు జరగవు మీ సేవలో విశేషమైన అద్భుతాలు నేను ఇంకా కొన్ని చెప్తలేను మెల్లగా చెప్తూ ఒకరు జోపికతోని మీరు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరగాలి ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం ఇచ్చింది మిమ్మల్ని సిద్ధపరచుకోండి మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి మీ ఆత్మలను అంతరంగ పురుషుని బలపరచుకోండి ఎందుకంటే నైట్లల్లో సైతాన్ని నీ అంతరంగ పురుషుని అటాక్ చేస్తూ ఉంటాడు నీ మీద ఏం చేయలేడు నీ శరీరా మనకు అవసరం లేదు నీ అంతరంగ పురుషుడు వానికి అవసరం వాళ్ళు తెలిసి శరీరం ఎట్లా అట్లాగా అలిసిపోద్దు అని వాడు నీ శరీరాన్ని ఏం చేయలేడు కానీ నీ అంతరంగ పురుషుని కొడుతాడు ఎందుకంటే పర్లో అది పర్లో కానీ బోన్ చేయకుండా అడ్డగించడం కొరక కాబట్టి ఇవి మనం ఈ రోజు నుంచి పాటిస్తాం వాళ్ళని ఎవడు పొగిడినా మనం దాన్ని తీసుకోవద్దు ఎందుకంటే మనం అతిశయిస్తాం పొగుడితే అయితే అబద్ధ ప్రవర్తలనే పొగిడేవాళ్ళు అంటే నీ దగ్గర సత్యం లేదన్నట్టు నేను పొగిడినంటే నీకు సత్యం లేదన్నట్టు మనకి ఏ పొగొడతలు అవసరం లేదు మనం వాక్యం చెప్పినప్పుడు ప్రభునే చూపిస్తాం కాబట్టి ఇటువంటి సేవలో ప్రభుని నడిపించాలని ప్రార్థిస్తాం కండ్లు ముసుకొని పరిశుద్ధ వేవ మీకు వందనాలనైనా కృపగల తండ్రి మీకు స్తోత్రాలేసయ్య ఈ ఎక్కు తిరుమల మధ్యాహ్న కాలంలో మనుషులు ఎటువంటి వారిని తను మళ్ళీ ఏ రీతిగా విమర్శిస్తారు అన్న విషయాన్ని మీరు మా తను మాట్లాడుతున్నారు కానీ ప్రభావ మేము వారిని ద్వేషించకుండా తండ్రి విమర్శిస్తే మాకు ఆశ్రదం వాడు మమ్మల్ని విమర్శిస్తేనే మాకు ఆశ్రదం అని వాక్యం చెప్తుంది అందుకే అవును ప్రభావ వాళ్ళు విమర్శించేటట్టు మీరే వాళ్ళకి ఆమోదించారు వాళ్ళకి అది సేవ వాళ్ళ సేవ విమర్శించే సేవ కాబట్టి లక్ష మందిని మీరు ఆశ్రయిస్తున్నారు గొప్ప పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం కృపగల దేవా మీకే వదనాలు తండ్రి ఈ యొక్క తన్మయ మధ్యాహ్న కాలం నా ప్రభావ మరోసారి మిమ్మల్ని స్థితించేలాగా గనపరచేలాగా మీ స్వరం వినలాగా మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్ మీకు వందాలు వరకు అవకాశం అనుగ్రించండి ప్రభావ ఈ సత్యాలు గ్రహించి మీకు వరకు అంగీకారంగా జీవించాలా నా పవర్తలు అంతట్లో మీ అధికారానికి మేము లువబడాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఈ వైరస్ విద్రూపిస్తుంది ప్రభు మనుషులు యథావిధిగా జీవిస్తారు ఏం కాదులే అని అనుకుంటున్నారు ప్రభు ఎవరు గురితెరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ అదే రూపకంగా ఈ వైరస్ వచ్చింది ప్రభ ఎవరు గురితరిగిన సమయంలో వచ్చి అంత చాలా మంది మోర్ దెన్ టూ మిలియన్స్ని తీసుకొని పోయింది ప్రభ కనికరించండి క్షమించమని ప్రార్థిస్తున్నాం పాస్టర్స్ చనిపోయారు ప్రభావ అవును ప్రభ ద దానికి లేవు ప్రవ్వ కానీ మీరు మమ్మల్ని కాపాడేందుకు మీకు ఎంతో మందనల్ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే అర్పించుకుంటున్నాం మాకు వింటున్న ప్రార్థన బ్రదర్స్ సిస్టర్స్ని ఆశ్రయించండి వారి జీవితాలు అద్భుతాలు చేకూర్చి మీ కొరకు సాక్షలు పెట్టుకోమని ఏసు క్రస్స్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్యాలు అరే సార్ మనం ఒక్కొక్కరిగా ప్రార్థన చేద్దాం సార్ వన్ బై వన్ ప్రార్థన చేస్తే మహాపరుషుదు మహోన్నతుడ సర్వోన్నతుడ జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఎసయ్యా నాయన నీకెంతో వందనాలు ప్రభా స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో ప్రభా ఈ గడిచిన కాలం అంతా కాచీ కాపాడి కింద మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు ఏ నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా సర్వోన్నతుడ మహోన్నతుడ నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాను ఉంటారు అక్కడ నువ్వు ఉంటానన్నవతండ్రి ఇదిగో ప్రభా మేము ఒక చిన్న మందుగా ఇక్కడ ఆన్లైన్ మీటింగ్లో మేము కూడాం ప్రభా తండ్రి ప్రభా నాయన వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఇస్తాయ్యా మీకు స్థుతులు స్తోత్రములు ప్రభా మీకే సమస్త మహిమా ఘనత ప్రభావం ఏక ఏకములు కలుగు కాక నా తండ్రి ప్రభానాయన తండ్రి ఇదిగో ప్రభా ఆయన మమ్మల్ని శత్రువు మమ్మల్ని శత్రువుని కూడా మేము ప్రేమించే మనసు మాకు దయచేయండి ప్రభా మాకు హాని కూడా మేము సహాయం చేసే మనసు మాకు దయచేయండి ప్రభా నైనా తండ్రి ఇతరుల పట్ల ప్రేమ జాలి దయగలిగిన హృదయం మాకు దయచేయండి ప్రభా ఇతరుల బాధల్లో కూడా మేము పాలు ఉండాలా పాలు పంచుకోవాలా ప్రభా అట్టి మనసు దయచేయండి ప్రభా తండ్రి అట్టి కృప మాకు దయచేయండి ప్రభా తండ్రి నా ప్రభా సువార్త ప్రకటించడమే కాదు ప్రభా నైనా అలాగే క్రియల రూపం కూడా మేము ఉండాలా నీ వాక్యం ప్రకారం కూడా మేము జీవించాలా అట్టి జీవిత భాగ్యం మాకు దయచేయండి ప్రభా నైనా అయినా మా తండ్రి మీ సేవలో మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభా అయినా ఎవరైతే ప్రభా ఈ మధ్యాహ్న కాలంలో ఆన్లైన్ మీటింగ్లు అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ ప్రతి అవసరతలు తీర్చండి ప్రభానైనా వాళ్ళు ఇంకా సత్యంలోకి నడిపించండి మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే ఫైనాన్షియల్గా వాళ్ళకి మీరే సహాయం చేయండి ప్రభా ఈ వాక్యం ఎవరైతే వినబోతున్నారో ప్రభానైనా వాళ్ళ జీవితాల్లో కూడా మీరే మా అనేక మార్పులు అనేక కార్యాలు జరిగించండి వాళ్ళు కూడా సత్యంలోకి రావాలా రక్షణ పొందిన రక్షణ పొందాలా మారు మనసు పొందాలా ఒకవేళ రక్షణ పొందిన వాళ్ళైతే ప్రభానైనా నీ సత్యంలో రావాలా వాక్యం ప్రకారం జీవించాలా నీ చిత్తం లోబడి వాళ్ళు జీవించాలి అటు జీవితాన్ని అందరికీ దయచేయండి ప్రభా తండ్రి నా ప్రభా తండ్రి ఈ ఆన్లైన్ మీటింగ్ ప్రభా అనేకుల జీవితాల్లో మార్మల్ అనేకల జీవితాల్లో మార్పు రావాలా ప్రభా ఆయన ఈ అనేక ప్రాంతాలకు వెళ్ళాలా అనేకులకి విస్తరింపవాలా ప్రభా ఈ సువార్థను మీరు ఆ రీతిగా దీవించండి ఆశీర్వదించండి ఇంకా ప్రభా తండ్రి ఈ సువార్థ ముందుకే వెళ్ళిపోవాలా ఈ సువార్థకు ఎలాంటి ఆటంకాలు ఈ ప్రేయర్ మీటింగ్ ఆటంకాలు కలగడానికి వీల్లేదు ప్రభా ఈ మీటింగ్ ప్రభా ఇంకా అనేకులకు వెళ్ళాలా ప్రభా ఇంకా అనేకులకు ఆసక్తి కలగాల అనేకులు పార్టిసిపేట్ చేయాలా అనేకులు ప్రభాయన ఇంకా ఈ ఆన్లైన్ మీటింగ్కి వచ్చే విధంగా మీరే కృప చూపించండి ఈ ఆన్లైన్ మీటింగ్ అంతటిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా అలాగే ప్రభాతండ్రి నాయన శమల కాలంలో మేము ఉంటున్నాం భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా తండ్రి అంతా నార్మల్గా ఉంది అంతా యథావిధిగా ఉందని ప్రభా మీరు జీవిస్తున్నారు ప్రభాతండ్రి కానీ ఆ ఉపద్రవం వచ్చి కొట్టుకుపోయినప్పుడు వరకు ఎవరికి తెలియదు ప్రభా కానీ అలాంటి స్థితిలో మేము ఉన్నాం అలాంటి రోజుల్లోనే మేము ఉన్నాం ప్రభా కాబట్టి మేము మెలుపుగా ఉండి ప్రార్థన చేసే జీవితాన్ని మాకు దయచేయండి ప్రభాతండ్రి నా ప్రభా దుష్టుడికి మేము దొరకడానికి వీల్లేదు ప్రభాతం శారీరకంగా మేము బలహీన పడడానికి వీల్లేదు ప్రభానైనా యొక్క ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభావ మీ యొక్క పరిశుధాత్మ శక్తి మాకు దయచేయండి ప్రభాతండి ఈ వైరస్ల ప్రభావం అయినా ఎవరిని ముట్టకుండా నువ్వే మమ్మల్ని కాచి కాపాడండి ప్రభాతండ్రి అలాగే ఈ వైరస్ బారిన పడిన ఎవరైతే ఉన్నారో ప్రభాతండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభానైనా తండ్రి ఇంకా ఈ వైరస్ బహుగా విస్తరిస్తుంది ప్రభాతండ్రి ఏ యొక్క బిడ్డని ముట్టడానికి వీల్లేదు ప్రభా ఆ బిడ్డ చుట్టూ అందరి చుట్టూ మీకు కంచివేయండి అలాగే ప్రభాతం అలాగే ప్రభా నాయన అన్ని సంఘాలు ప్రభా అందరూ ప్రభానైనా నీ సత్యంలోకి రావాలా ప్రభా తండ్రి నైనా నీ సత్యంలో మేము నడవాలా నీ వాక్యం ప్రకారం మేము జీవించాలా ప్రభా నైనా నీకు విరుద్ధమైన తేదీ మేము చేయడానికి వీల్లేదు ప్రభా నా తండ్రి మీరే మాకు తోడుండండి ప్రభానైనా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా తండ్రి ఒకవేళ మాలో శరీర బలహీనతలు ఉంటే తీసివేయండి ప్రభానాయి తండ్రి మాలో ఇంకా కోపం ద్వేషము కలహాలు అలాగే కుళ్ళు ఇలా కుట్రాలు ఇలాంటి మా హృదయాల్లో ఒకవేళ అలాంటి మీకు విరుద్ధమైన క్రియలు మాలో గుణగణాలు మాలో ఉంటే తీసివేసి సంపూర్ణంగా మీ మనసు మాకు దయచేయండి మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా మా అనుదినం ఆహారం నీవే కాబట్టి ప్రభ మేము నిరంతరం నీ వాక్యంలోనే మేము ఎదగాల ప్రభ ఆ వాక్యం ప్రకారం మేము జీవించాలా అంటే జీవితాన్ని అటు భాగ్యంను అటు ధన్యతను మాకు దయచేయండి ప్రభా తండ్రి నాయన మేము ప్రభా తండ్రి నీ వాక్యం ఇది ప్రభా అనేకులకు స్వార్థకు మా ఇరుగు వాళ్ళకి అలాగే మా ప్రాంతాల్లో ప్రభ ఎక్కడైతే మేము పనిచేసే చోట అన్ని చోట్ల ప్రభా నీ స్వార్థని ప్రకటించాలా ధైర్యంగా ప్రభా తండ్రి ఎక్కడ ప్రభా నాయన మాకు దుష్టుడు ఆటంకపడడానికి వీల్లేదు ప్రభా నీ సేవలో మేము ముందుకే వెళ్ళాలా ప్రభా తండ్రి మాకు అపజయం మీరే మాకు విజయాన్ని దయచేసి నా తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కూటంలో కూడుకున్న వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకునే ప్రతి అవసరలు తీర్చి మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని మీ యొక్క శక్తి మాకు దయచేమని మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయమని ప్రార్థిస్తూ నా జరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్పదేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడ మహోన్నతులకు తండ్రి నీకు వన్నాలేసయ్య అబ్రాహా ఇసాక్ యాకబ్లో గొప్ప దేవ కృపాసత్య సంపూర్ణ జీవం తండ్రి నీకు వందాలేసయ్య ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించినారు ప్రభా మీకు తాజా మన్నను మీరు మాకు అనుగరించినారు ప్రభా నీకు అన్నాలి సయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా నీకే మహిమ ఘనత ప్రభావం సమర్పించుకోవడమైనా సమస్త ఘనత మహిమ నీకే ప్రవాహాల లూయ నా దేవా యొక్క దినం ఎంతోమంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారనైనా ప్రతి దినం ప్రభావం ఈ తాజా మన్నను మాకు అనుగరిస్తున్నారు ప్రభావం ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు గొప్ప దేవా సయ్యామా హృదయాలు ప్రభా ఆయన ఈస ప్రభ బలపరచబడలాగిన మీ వాక్యం మేము బల బలం పొందుకొని ప్రభా మా అంతరంగ పురుషులు మేము బలపరచుకోవాలా ప్రభావ నా దేవా నా ప్రభా నికు అందాలు ఈసాయ మా శత్రులు మేము ప్రేమించాలా ప్రభా అయినా మనుషులు మాకు శత్రులు కాదు ప్రభా అయినా ఈసయ అన్న వాళ్ళు ప్రేమ జీపించాలా ప్రభావ వాళ్ళు మేము ఓ ప్రభా మమ్మల్ని మనుషులు కొలియాడినప్పుడు ప్రభావ నైనా మాకు శ్రమ అన్నారు నా తండ్రి అలాంటి జీవితం మాకు వద్దు ప్రభ నైనా ఇసు ప్రభ ప్రతి దశలో తండ్రి నేను మహిమపరచబడాల ప్రభ నీ నామాన్ని మేము చూపించాలా నీకులకు ప్రభావ మాలోయ్యే గొప్పతనం లేదు ప్రభ నైనా మీ ఇసు నా తండ్రి మేము కేవలం ఒక పాత్రనైనా సమస్త ఘనత మహిమ నీకే ప్రభా నా తండ్రి నా దేవ ఇసు ప్రభ అంటే మేపు మాకు అవసరం లేదు ప్రభావ మనుషుల మేపు మాకు అవసరం లేదు అని మీ మేము మెప్పు పొందుకోవాలా ప్రభ నైనా ఇసు ప్రభావ ప్రతి దశలో నేను మహిమపరి బిడలుగా మేము ఉండాలా ప్రభావ నా తండ్రి నా దేవ సమస్త మీరు మాకు అనుగ్రహించిన దేవుడి అన్నారు ఇసు ప్రభాయన ఇసు ప్రభావ తన్ని మిమ్మల్ని నోట్ का धाया मैज प्रभा प्रभा गोप दैवा स्तोत्र నా తన ఈసూ ప్రవణండి నీకు వందాలంటే అలాంటి సేవలు కూడా మమ్మల్ని నడిపించినది కానీ నీకు వందాలి ప్రభావ నా తన ఈసు ప్రభు ఈ లోకంలో ఎంతోమంది ప్రభావ నశించిపోతుంది ప్రభుందరికీ సువార్థ ప్రకటించాలా అనేకులు ప్రభ మీ రాకే మేము సిద్ధపరచాలా ప్రభ అనేకులు ఎంతో శ్రమలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు బాగోగులు మేము చూడాలా ప్రభావ వాళ్ళు ఏ దశలోనే కానీ ప్రభ మీ గ్రహించే ప్రభ ఓ ప్రవణతని వాళ్ళకి మేము సహాయపడేలాగానే మీరు సహాయపడదామని ప్రాదిష్టమైన గొప్పదైవ దైవ చిత్తానుసరంగా ప్రభావం మీకు మీకు చిత్తానుసరమే నడిచేలాగా మీరు సహాయపడండి ప్రతి ఆత్మను మేము వివేచించాలా ప్రభ ప్రతి ఆత్మను మేము గ్రహించాలా ప్రభా అలాంటి వివేచన వరాన్ని మాకు అందరికీ అనుగరించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ ఎస్ అయ్యా నా తనని తను నిష్కపట్టమైన హృదయం మంచి హృదయం మాకు అనుగ్రించి మీలాంటి హృదయం మీలాంటి ప్రేమ మీలాంటి దయ మాకు అనుగ్రించిన ఆయన నీకు అన్నాడు గొప్ప దేవ మీరు అక్కడ తొరిగింది ప్రభనైనా మీరు సిద్ధపడాలి అనేకలు మీరు సిద్ధపరచాలో నా దేవ క్రైస్తవ జీతంలో ప్రభావ ఇక విధానాల ప్రభ లేవు ప్రభావ కానీ వాళ్ళకి మేము వాళ్ళకి ఏ రీతిగా ప్రభావ ఈ వాక్యను ప్రకటించాలో ప్రభావ తను ఏ రీతిగా ప్రభావాలు మీ చేతుని నడిపించాలో మాకు జ్ఞానం మీకు పరిశుధారణ నడిపింపు మాకు నిత్యం అనుగరించినైనా నీకు వందాలి ప్రభావ వైరస్ బాధ్యతలందరినీ ప్రభావ మీరు స్వస్థపచ్చని ప్రవ్వ కలువరిసిల్లోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రతి బిడకు సంపూర్ణ స్వస్థతను అనుగరించమని ప్రాదిష్టమైన వాళ్ళ జీవితాలు మీకు ప్రతి బిడను తండ్రి మీతో ఆకర్షించుకుని ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయినా వాళ్ళ క్షమించండి ప్రభ ఆయన గొప్ప జనం మీరు కాపాడండి మీ కృప చూపించండి వ్యాక్సిన్ బాధించి కూడా మీరు కాపాడండి ప్రభావ నీకు వందాలి సయ్యా వాళ్ళ హృదయాలు అను ప్రభావ వాళ్ళ అయ్యా సంపూర్ణంగా ప్రభావ మీకు సమర్పించుకో మీ వైపు తిరుగులాగైనా సహాయపడండి ప్రభావ ప్రభ మైన జీవితం నుంచి వాళ్ళు అందరికీ విడుదల కల్పించినైనా ఆత్మీయమైన జీవితంలోకి వాళ్ళు అడుగుపెట్టేలాగా ప్రతి బిడని మీరు ఆకర్షించుకోమని ప్రాధిష్టమైనా ఆయన భయంకరమైన చీకటి కాలం శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభ ఈ లోకము ఓ ప్ర మమ్మల్ని విమర్శించినా మేము దేని గురించి మేము భయపడం ప్రభావ వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారంటే ప్రభావ మాకు ఇంకా ఆశీర్వదం ప్రభావ కానీ ప్రభావలు మేము ఆశీర్దించేవారిలాగా మేము ఉండాలి ఇసు ప్రభావం మీ ఆశీర్వాదాన్ని వాళ్ళకి చూపించాలా ప్రభావ ఆయన ఇసు ప్రభావం దేనికి కూడా ప్రభావ మేము ఓ ప్రవతాన్ని ఇది కాకుండా ప్రభా ప్రతి దశలు ప్రేమించే గుణం ప్రభావ మాకు అనుగరించిన ప్రేమ కలవరిసల్లో చూపించిన ప్రేమ మా హృదయంలో సమృద్ధిగా కుమ్మరించిన మీ కొరకు గొప్ప సాక్షులుగా మేము నిలబెట్టుకోండి ప్రభావ మీకు నీతి సత్యాన్ని ప్రభావ అనేకులకు ప్రభావ మేము ప్రకటించాలా ప్రేమతో ధైర్యంగా మేము ప్రకటించాలా ప్రభావ అనేకుల ప్రభ ఎన్నో టెక్నాలజీస్ మీరు మాకు అనుగరించిన ప్రభావ తిది మీ మైమ కొరకు మేము వాడుకోవాలా మాలో ఎలాంటి స్వార్థం లేదు ప్రభావ ఇలాంటి నిదానం లేదు ప్రభావ ఎందుకంటే నేను నీ నామం మయం పచ్చబడాలా ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ప్రభావ అనేకులు చూడాలా ప్రభావ అన్నికులు ప్రభావ వాక్యంలో బలపడాలా ప్రభావ నీకు అన్నాలేసయ్యా నా దేవన తాన్ని దావిద్రా అంటున్నాడు ప్రభు నేను నోరు మూసుకొని మౌనంగా ఉండను అని అన్నాడు ప్రభ నేను నోరు మౌనంగా ఉండడానికి వీలేదు ప్రభావ అయినా మీరు మాకు ఏ బయలుపరిచినా మొదటి ఈ రోజు వరకు ప్రభావకు ఏ విషయాలు మీరు మాకు బయలుపరిచినారో ప్రతి సత్యాన్ని ప్రభ మేము అందరికీ మేము ప్రకటించాలా ప్రభావ ఆయన ప్రకటించే ప్రభావి మీ తోటి మీద నడిపించాలా ప్రభ అలాంటి సేవా జీతంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ ఇక ఆన్లైన్ ప్రేర్లు ఉంటున్న ప్రతి బ్రదర్స్ కుటుంబాలు మీరు దీవించండి ప్రభావ ఆశీర్వదించండి నూతన అభిషేకం అనుగ్రహించే ప్రభాలు సేవా జీతం మీరు గొప్ప సేవలు మీరు నడిపించండి విశేషమైన అద్భుతాలు ప్రతి ఒక్క జీతాలు జరిగించండి రావాల్సిన మేలు ఆశీర్వాలు దించని పర్వ ఆత్మీయంగా సంపూర్ణంగా బలపడాలా అంతరంగా కూర్చుని బలపరుచుకోవాలా ప్రతి దినం నైనా ఓ దేవ ఆత్మనితలు ఆత్మ శరీరం దేహం మీద కడగని ఓ ప్రభ పవిత్రపరచండి పరిశుద్ధపచ్చని ప్రభావ నైనా ఈసు వేకమైన ప్రభ తండి నైనా నేను శుద్ధించలాగనే సహాయపడమని ప్రాదిష్టమైన గొప్ప దేవన తండ్రి నీకు వందలు ఇంకా ఎంతమంది ప్రభా ప్రేయులకు రాలేదు ప్రభావ కుటుంబాలు కూడా మీ జ్ఞాపకం చేసుకొని బలపచ్చండి నూతనంగా అభిషేకించి మీ కొరకు సాక్షులు నేను పెట్టుకుని ప్రభావ మీరు ఆ కొడు తొరుగుంది ప్రభావ అలాంటి సేవా నడిపించి అయినా ఇక దినవంతా మీరే మాకు సహాయకులు నడిపించి ఓ ప్రభా చూపుల్లో మా ప్రభుత్వంలో తలంపుల్లో దశలో ప్రభ నైనా నేను మహిమపచ్చా ప్రభావ మా క్రియలో ప్రభు నేను మయంపరచాల ప్రభావ ఆయన క్రియ విశ్వాసం మృతం ప్రవణ మీ క్రియ రూపకంగా మా విశ్వాసాన్ని చూపించి చాలా మనుషులకునైనా విశ్వాసం మీరు ఇచ్చిందే ప్రభా మీ వల్లే మాకు కలిగింది ఆ అమూల్యమైన విశ్వాసాన్ని మనుషులు చూపించాలంటే మీకు క్రియలు ఆ క్రియ రూపంగా మేము అది చూపించాలా ప్రభావ అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రాదిష్టం ఫలవరితమైన జీవితం మేము పొందుకోవాలా ప్రభావ అనేకులు ఫలం పొందువారు లాగా మేము వాళ్ళకు మేము ఫలాన్ని పొందుకునేలాగా సాయపడమని ప్రాదిష్టం ప్రతి బిడ్డ మీరు అభిషేకించాలి ప్రభావ ఈ శ్రమల కాలవులు ఉంటున్నాం ప్రభ ఎవరు కూడా కదిలించబడుకున్నా ప్రతి ఒక్క బిడ మీ వాక్యంలో తంది మీ జ్ఞానంలో స్థిరపడి ప్రభ బలపడి ముందుకు సాగిపోయే పిల్ల తార్జున్ని ఓ ప్రభ మాకు పిలుపు మా ఏర్పాటు నిత్యం చేస్తే ఒక మరీ జాగ్రత్త పడాలా ప్రభ ఏ ఏ దశలో మేము ప్రతివాడు ఏ స్థితిలో పిలబడి అదే స్థితిలో ప్రభుత్వం సాహసం కలిగి వాక్యం చెప్తుంది ప్రభావ ఆయన ఇసు ప్రభ మాకు పిలుపుకి తగినట్లు మేము జీవించాలా ప్రభావ అలాంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం ఆయన అనేకులకు ప్రభావ తను మీ వాక్యను ప్రకటించి మీ సత్యముని నడిపించే వారిలాగా మేము ఉండాలా ప్రభ నా తన్ని ఇసుప్రభ నా తండ్రి ఇసుప్రభ అయినా నిన్ను మహింపరచాలా ప్రతి దశలో ప్రభావ గొప్పదేవమ్మా మేము ఏ పాటి వాళ్ళం ప్రభ నైనా ఎస్ఐ పనికి రెండు మమ్మల్ని మీ బిడలగా చేసుకున్నారు మీ సాధనంగా మమ్మల్ని వాడుకున్నారు నీకు అన్నాను మీకు పాత్ర మమ్మల్ని రూపించుకునేందుకు నీకు అందాలి ప్రభావ నేను మహిమపరిచే పాత్ర మేము ఉండాలి మా జీవిత మాలో అహం కానీ ఏది ఉండదు ఎలాంటి అతిశయం ఉండదు ప్రతి మాకు ఇప్పుడే దూరం అవును కాక నాయన ఈసుప్రభ మీ ప్రేమ మీకు కలిగి ఉండాలి నేను మహింపచ్చే జీవితం మా అందరికీ అనుగరించి మీరు ఆకలి మనందరినీ any ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభావ నైనా ఇక ఇక ఇక మంత్లో ప్రభావ ట్వంటీ ఫిఫ్త్కి ప్రభావ పుల్లల చెరువనే ప్రాంతానికి ప్రభావ సువార్థ పరిచయ నిమిత్త వెళ్తుండగా ప్రభావ మీ ఆత్మని నడిపింపు మాకు అందరికీ అనిగించి మనం బ్రదర్స్ వెళ్తున్నారు ప్రతి బ్రదర్స్ని నూతనగా మీరు అభిషేకించి మీ సేవలు బలంగా వాడుకోని విశేషమైన అద్భుత కార్యం అనేక ప్రాంతాల్లో ప్రభావ ఎంతమంది స్వస్థత బంధాలు రక్షణ మార్గం పొందుకోవాలా ఆ చీకట్లో నుంచి ఆశ్చర్యకాలమైన విలువలకు వాళ్ళు రావాలి సో ప్రభావ మీరు ఆశ్చర్యకాలమైన అక్కడ జరిగించండి ప్రభావ ప్రతి ఆటంగాలు కొట్టివ్వండి అక్కడ పరిస్థితుల్లో ఆరోస్యన దృ మంతకర చీకర శక్తులను ప్రతి డిమెన్స్ ఏ క్రీస్తలను బంధిస్తున్నాను దేవ ఇస్తు ప్రభ మీ రక్త ప్రోక్షను దయచేండి ఏ ప్రాంతాలను వెళ్తుంది మీరు ఓ ప్రభ మీరు నడిపిస్తున్న ప్రాంతంలో ప్రభావన్ని చీకర శక్తులను పటాపంచలే కావాలి అందరికీ జీవితాలు వెలుగు రావాలా స్వచ్ఛత పొందుకోవాలా నేను మహంపర్చ రక్షణ మార్గం పొందుకోవాలా ప్రభావ అంటే కృప అభిషేకం మాకు అనుగ్రహించి ప్రతి అభిషేకించి వాడుకోమని ఆయన గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ నాయకు నా తన్ని ప్రభావ ఎంతోమంది ప్రాంతంలో ప్రభావ బిడ ప్రభావ శివార్థని మీద వెళ్తుందిగా ప్రభావ వాళ్ళ సేవా జీవితం మీరు ఆశ్రవదించిన ప్రతి ఒక మీరు అభిషేకించి మీరు వాడుకోని ప్రభావా తను ఇసు ప్రభావ మేము నూర్చబడిన ధాన్యంలాగా మీ కళ్ళంలో నుంచి ప్రభావ ఆయన మేము ధాన్యం లాగా మీరు నా తండ్రి నీకు వందాలి ప్రభావ అనేకులు నూర్చబడే ధాన్యం లాగా కళ్ళం దగ్గరికి మేము తీసుకొని రావాలా ప్రభావ ఓ దేవ ఇసు ప్రభావ అలాంటి సేవ మీరు మాకు అనుగ్రహించండి నా తండ్రి నీకు వందా ప్రభావా సేవకు తగినట్లు మేము జీవించాలా ప్రభ నా తను ఎవరు మేము మమ్మల్ని మీరు ఎక్కడ నడిపిస్తే మేము ఆ రీతి గలుతాం ప్రకటిస్తాం ప్రభ నైనా ఈసు ప్రభా తీకు వందాలు ప్రభావ తన గొప్ప జనం పట్ల మీకు కనికరిని చూపించండి లక్ష నాలుగు నాలుగు దీవించండి ప్రతి చోటి మీ కొరకు సాక్షలు పెట్టుకోమని ఈసుక్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థిస్తుండ్రి ఆమెన్ ప్రార్థించండి కృప కంగల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభు దేవా వందనాలు ప్రభా వేసుక్రీస్తున్నావు బట్టి వాక్యం చేత మీరు మాతో ప్రభా మీరు ఆఖ సమయంలో అనేక లోపల ప్రేమ చల్లారిపోతుంది ప్రభావం మేము పట్టుకో ప్రభావ మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీ యొక్క ప్రేమతో నింపబడి మీ యొక్క ఆత్మతో నింపబడి అగ్ని జ్వాలల్లాగా తయారు కావాలా ప్రభావం మీకు వందనాలు ప్రభా ఆనాడు పౌలు భక్తుడు వేసు ప్రభా ఆయన వర్షాలను ముట్టుకుంటే స్వస్థత వచ్చింది ప్రభ అలాంటి అభిషేకం ప్రతి ఒక్కరు పొందుకోవాలా ఈ యొక్క అంత్య దినాలలో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి ప్రభా ఈ అంత్య దినాలు అవకాశం లేదు ప్రభా కాబట్టి మోకరించి ప్రార్థన చేసి అలాంటి అభిషేకాలు ప్రభా ప్రతి ఒక్కరు పొందుకోవాలా స్నార్థనలో గడపాలా వేసి ఆత్మీయంగా ఎదగాల సాయపడండి కృప చేయించండి ప్రభా శోధనలు శ్రమలను చూసి ప్రభా కృంగిపోవడానికి వేయలేదు ప్రభా అన్నిటికన్నా ముఖ్యమైన పని మీరు సేవ చేయడమే ప్రభా ఎంత దేంట్లోనైనా సమయం పెట్టినా యొక్క ప్రార్థనలో సేవలో సమయం పెట్టకపోతే మనిషి జిందగీ వేస్టేజ్ ప్రభా కాబట్టి అలాంటి తీర్మానం ప్రతి ఒక్కరు చేసుకోవాలా ప్రభా ముందుకు సహాయం మీద దగ్గండి పని జ్ఞానం చేత నింపండి ప్రభావ వైరస్ నుంచి మీరు మమ్మల్ని కాపాడినారు ప్రభా మీకు వందనాలు ప్రభా కాపాడబడిన రీజన్ ఉంది ప్రభా అది ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు నడవాలా సహాయపడండి కృప జీవించండి కనికరం వైరస్ బారిన పడిన వారి కూడా ప్రార్థన చేస్తున్నాం స్వస్థపరచండి ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించండి మీ నామంకి యుగ యుగంలో మహిమ కలుగును గాక ఏమ ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరూ అయిపోయారు కదా చేయండి పరిశుద్ర ప్రేమల దేవ కృపల తండ్రి దేవా ప్రభా లెక్కలేని బనాలు ప్రభా దేవా ఏచు మరి మీరు వాక్యం చేత మాట్లాడిన ప్రభా నీకు లెక్కలేని ప్రభా దేవాచు ప్రభ ఆ యొక్క వాక్యం మేము విన్నది ప్రభా మేము దాని ప్రకారం నడుచుకోవాలి ప్రభా దేవాన్ని నీ స్వరము విన్నప్పుడు ప్రభా దాన్ని మేము చేయాలనైనా అది మధ్యలో మేము ఆగిపోవడానికి వీలేదు రజ దేవాచు ప్రభ మరి మీ యొక్క సహాయం కావాలి ప్రభా మరి నీ యొక్క సహాయం మాకు అనుగ్రహించని ప్రభావ మమ్మల్ని ముందుకు నడిపించని ప్రభా నీ సేవలో అభివృద్ధి పొందాలి ప్రభా మేము దేవా ఆత్మీయంగా మేము ఇంకా ఫలించాలి ప్రభా ఫలించ తీయలాగా మేము తయారు కావాలి ప్రభా మరి మీరు సహాయం చేయని ప్రభా ఏశాన్ని కొయ్య కలని బంధనాలు కృతజ్ఞత ఆస్తుతుల స్తోత్రాలైన దేవా ప్రభావ మరి ఎన్నో చేత కూడా మాట్లాడిన దేవుడు ప్రభా మరి ప్రతి ఒక్క కళలు కూడా ప్రభా దర్శనాల చేత మాట్లాడిన గొప్ప దేవాన్ని కొని బంధనాలు ప్రభా దేవా దేవి కూడా మేము మర్చిపోకుండా ప్రభా అవి మేము జ్ఞాపకం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు ప్రభా మరి మీ యొక్క కృపా నడిపింపు మాకు దయచేయండి ప్రభా నీకే స్తౌతం నీకే వందనాలైన పరిశుద్ధమైన సర్వశక్తి నీకు వందనాలు దీ ఇంకా ప్రభా వచ్చినప్పుడు ప్రతి ఒక్క యొక్క మోసమైన నుంచి కూడా ప్రభా ఎసుకృనామంలో విడుదల దయచండి దేవాయించు మరి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మా కన్ను ఈ విషయంలో కూడా ప్రభా మేము వెళ్తుండగా ప్రభా మరి మీరు మాకు సహాయం చేసి మరి ఇంకా వాక్యం చేత మాట్లాడిన ప్రభా మా ఆత్మలే మీరు భారపరచండి స్థిరపరిచ ప్రభా దేవా ఏచు ప్రభా మరి మా ప్రాణమే కానీ మరి ఆ యొక్క వినాల ప్రభా ఏచు మా శరీరం కూడా ప్రభా ఆత్ వినాలి ప్రభా ఏచు మరి శరీరమే ప్రాణమే కానీ ప్రభా జీవమే కానీ ప్రభా మరి ఏదైనా కానీ ప్రభా అది ఆత్మ వినాలి ప్రభా మా ఆత్మని స్వాధీనంలో మేము పెట్టుకునేలాగా మాకు సహాయం దాయిచ్చు ప్రభా ఏసానిక లెక్కలైన వందనాలు కృతజ్ఞత స్థోత్రాలైన వైషుద్రవైన సర్వశక్తి మంత్రులకి వందనాలు దేవా ఏసు ప్రభా మా శత్రులు ఎవరు ఉన్నా కానీ ప్రభావాన్ని ప్రేమించాలి ప్రభా యజు ప్రభావం మేము ఇతరులకు ఇంకా సాయం చేసేవారిలాగా ఉండాలా ప్రభా ఏజు ప్రభావం మరి మీరు మమ్మల్ని తలాగా పెట్టండి మీ యొక్క ఆశీర్వదం చేత నింపండినైనా నీకే స్తౌతం నీకే వందనరాలు తండ్రి వైషుద్రవైన సర్వశక్తి మంత్రుల వందనాలు దేవా ఏసుప్రభ ఈ యొక్క వైరస్ నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని కాపాడేను ప్రభాని కొల్ లెక్కలేని బందాలైనా లేవా ఏజు ప్రభా ఆ యొక్క వ్యాక్సిన్ కూడా ప్రభా మమ్మలతో ఆర్పాటు చేయండి ప్రభా ఏ ప్రభా ఇంకా ప్రభా అనుకోకున్న సమయంలో కూడా ప్రభా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ప్రభా మీరు మమ్మల్ని నడిపించిన ప్రభావ మమ్మల్ని రక్షించిన ప్రభా నీకు వందనాలైనా దేవాయచు ప్రభావ మరి పరిపూర్ణంగా ప్రభా మేము మీ యొక్క సేవ కొనసాగించాలి ప్రభా మధ్యలో ఎక్కడ కూడా ప్రభా మేము ఆగిపోవద్దు ప్రభా దేవాచు ప్రభా ఆ యొక్క దుస్తులను గర్ధించడానికి ఇంకా ప్రభా మా ప్రాధంలో శక్తిని బలముని దించండి ప్రభా ఏచు ప్రభావ మరి నీ ఎదుటానికి కూడా ప్రభా మాకు శక్తిని దయచండి ప్రభా నీకే స్తౌతం నీకే వందనాలైనా వైశుద్రమైన సర్వశక్తి మంత్రుల వందనాలు దేవా ఏచు ప్రభా ఈ యొక్క ప్రార్థన ఎంత కూడా ప్రభా మరి యొక్క పాద సన్నిధిలో పెట్టాను ప్రభా మరి మీద మాకు గొప్ప విజయం అనుగ్రహిస్తారని ఏ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు సమాధానం నడిపింపు మనకు వైరస్ బాధితులకి లోకంలో ప్రతి బిడలకి సదాకాలం ప్రతి సంఘానికి తోడైను కాక Amen Amen hallelujah Amen resolve this hallelujah resolve this hallelujah praise lord praise lord okay sir and the space lord